హరి రాజంపేట కడప హలో చెప్పు నాయనాలు రెండవ అధ్యాయము పదిహేడవ వచనం నుండి ఇరవై వచనం పదిహేడు అధ్యాయం నుండి ఇరవై ఏంటి సందేహంకాశ మహత్ కార్యములను కింద భూమి మీద శుచక్రియలను రక్తమును అగ్ని పొగ ఆవిరి అగ్ని పొగ ఆవిరి కలుగు చేసేదను ప్రభు ప్రత్యూ ఆ మహాజనము రాకము ప్రభు ప్రత్యూ ఆ మహాజనము రాకమును సగం అయింది సగం అవుతుంది సగం ఎక్కడ ఇస్తే సగం ఏదైంది అంటే చెప్తాను మీరు పంతొమ్మిది పైన ఆకాశముందు మహత్కార్యములను ఎప్పుడైనా జరిగాయా ఏం జరిగాయి అది ఇంకా బిఫోర్ క్రైస్ట్ కదా అది అది ఎలా అప్లవుతుంది దీనికి యోగుల ప్రవక్త చెప్పాడు యోగుల ప్రవక్త ఉండేవాడు మోసే తర్వాత వాడు మోసే తర్వాత వాడు గనుక ముందు జరిగినవి ముందు జరిగిన వాటికి అప్లై అవ్వదు అంచదిన ఎందు అన్నాడు మోసేకాలం అంచె దినాలా కాదు పదిహేడు వచ్చిన అంచె దినాలంటే ఏసు పుట్టినప్పటి నుండి అని అర్థం అంచె దినాలంటే ఏసు పుట్టడమే అంచకాలంలో పుట్టాడు ఏసు పుట్టక నుండి అంచకాలం ప్రారంభమైంది కనుక అంచెినములు ఎందు నేను మనుషులందరి మీద ఆత్మను కుమ్మరించదును అన్నాడు ఎవడైనా ప్రభు నామం బాక్తూసి పొందితే అతని పరిశుధాత్మన వరమును ఎవడైనా ఎవడైనాను ఎవడైనాను అంటే మనుషులందరి మీద ఎవడనమ్మితే వస్తుంది పరిశోధనాడు ఇక్కడ అది జరిగిపోయిందా అది జరిగిపోయిందా జరి కుమారులు కుమార్తెలో ప్రవచించేద్దరు జరిగిపోయిందా జరిగిపోయింది మీ యవన్లు దర్శనములు కలుగుని జరిగిపోయిందా జరిగిందా మీ వృద్ధులు కళ్ళగందరు జరిగిపోయిందా తెలీదా ముసరు కళ్ళగా అంటారు మరి వృద్ధులందరూ కళ్ళగా అన్నారు ఏమైనా మరి యేసరావు వచ్చిన తర్వాత చాలా మంది వృద్ధులు ఉన్నారు వృద్ధరాణులు ఉన్నారు వాళ్ళు అంతా వాళ్ళు ఏమైనా పైన ఆకాశముందు మహత్కారిన ఆత్మను కుమరించదు కనుక వారు ప్రవచించరు ప్రవచించారా ప్రవచించారు ఏమైనా ప్రవచించారు మరి పైన ఆకాశముందు మహాత్కార్యము యేసు పుట్టడం నక్షత్రం నడవటం ఆ యేసు రావు చనిపోయినప్పుడు బండల బద్దలవడం భూమి బద్దలవటం ఆకాశం అంతా చీకట కమ్మటం జరిగిపోయింది జరిగిపోయింది వెరీ గుడ్ ఏనన్నా రక్తమును అగ్ని పొగ రక్తమును అగ్ని పొగ ఆవిరిని కలుగు చేసేదను ఏమన్నా తర్వాత ఈ ప్రభు కాలం తర్వాత ఇప్పుడు ఇప్పటి వరకు రక్తం ఎక్కడ రక్తం ఎక్కడ కనబడింది రక్తం బాంబు పొగ మానవ అజ్ఞానం అజ్ఞాన కార్యక్రమాలకు ప్రకృతిలో జరుగుతున్న భయంకర వైపరీత్య పరిస్థితులు అవన్నీ ప్రభు ప్రత్య మహాదనం అనగానే మళ్ళా శివరు కలిపాడు ఆ మహాదనం అంటే ఏసు రావటం మళ్ళందరిని తీసుకుని వెళ్ళడానికి అప్పుడు సూర్యుడు అప్ప రాకడా ప్రభు ప్రత్యక్ష మహాదనం రాకమునుపు ఏం జరుగుతుంది సూర్యుడు చీకటగా అవును మరేమారా మరి రాకమునిపంటే యేసుప్రభు స్టార్ట్ అవుతాడు యేసుప్రభు స్టార్ట్ అవగాని ఇవన్నీ ప్రారంభం అయిపోతాయి ఇక అర్థమైంది నాన్న సూర్యుడు చీకట చంద్రుడు రక్తం గాను మారుదాడు అవన్నీ జరిగిపోయా నాన్న ప్రాప్ జరగబోతున్నాయి ఆ మీద ఉన్నవన్నీ జరిగిపోయాయి ఓకేనా